నూట ముప్పై ఒకటవ సంకీర్తన ఇహమే కానీ పరమే కాని బహుళమైహరినీపై భక్తే చాలు ఎందు జనించినేమి యచోటనున్ననేమి కందువని దాస్యము కలిగితే చాలు అంది స్వర్గమే కాని అల నరకమే కాని అందపు నీ నామమునా కబ్బుటే చాలు దొరయైన చాలు కడు కడుతుపు బంటైన చాలు కరగి నిన్ను తలచ గల్గితే చాలు పరులు మెచ్చిన మేలు పమ్మి దూషించిన మేలు హరి నీ సేవాపరుడౌటే చాలు ఇలా చదువులు రానీ ఇటు రాక మాననీ తలపు పాదముల తగులే చాలు ఎలమిశ్రీవెంకటేశ ఏలివి నన్ను ఇట్టే చలపట్టి నాకు నీ శరణమే చాలు